అస్సలం అయికు వరహతుల్లాబర్కూ అల్హమ్దు వలం అలా రసూలిల్లా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా లెక్క తీసుకునే విధానాలు ప్రళయ దినాన ప్రతి ఒక్కరితో వేరువేరుగా ఉండవచ్చు అల్లాహుతాల కొందరిని తన దగ్గరికి పిలుచుకొని తాను చేసిన ఒక్కొక్క పాపాన్ని ఒక్కొక్క సత్కార్యాన్ని గుర్తు చేసి పాపాలు ఏదైతే అతని నుండి జరిగినవో అతని ద్వారా ఒప్పిస్తాడు ప్రజల్లో కొందరు ఒప్పుకుంటారు మరికొందరు స్వయంగా వారు చేసిన పాపాల్ని అబద్ధం చెప్పి మేము చేయలేదు అని అంటారు అలాంటి వారికి అల్లాహుతాల వారి ముందు కొన్ని కొందరి సాక్షులను తీసుకొస్తాడు చివరికి స్వయంగా వారి शर भागा मू व्यतिरेक साक्ष्यं पलकताई विधा सोदर ला सहिखारी हदीफ वा प्रवक्ता सल अलाहुअलीसलो प्रलय दिनान अल्लाहु तक व्यक्ति प्रजल मध्य हाजर पा మరియు తనకు మరియు అతనికి మధ్యలో ఎలాంటి అనువాదం చేసేవాడి అవసరం లేకుండా స్వయంగా తాలా అతనితో మాట్లాడుతాడు అతడు చేసిన పాపాలని అతనికి గుర్తు అతడు తన పాపాలన్నిటినీ కూడా ఒప్పుకుంటాడు అప్పుడు అల్లాహుతాల అతనితో అంటాడు ఇహ లోకంలో నీవు ఈ పాపాలు చేసినప్పుడు నిన్ను అవమానపరచకుండా నీతో జరిగిన ఈ పాపాల విషయంలో ఎవరికి తెలియకుండా నేను కప్పి ఉంచాను ఈరోజు కూడా ప్రజలందరి ముందు నిన్ను అవమానపరచకుండా నేను నిన్ను క్షమిస్తున్నాను మన్నించిస్తున్నాను అని అల్లాహుతాల శుభవార్త తెలియపరుస్తాడు దీనికి భిన్నంగా పురాణంలోని ఆ అయతు మనం చదివామంటే ఒళ్ళు కంపించిపోతుంది ఒక వ్యక్తి వస్తాడు ఎన్నో పాపాలు చేసి ఉంటాడు కానీ ఏ ఒక్క పాపాన్ని ఒప్పుకోడు చేసిన పాపాలు ఒప్పించడానికి साक्ष पलाना अंटेजु नेतिरेक साक्ष्यम चपे वार स्वीकों ना शरीर ना साक्ष्यम पल की ने स्वीको अब अल्लाहुता शरीर याद दाने आदेशिस्टा మనిషి యొక్క తోలు మాట్లాడుతూ ఉంటుంది ఒకజులుదిహిం లిమశహిత్తుమాలైన వారు తమ శరీర తోలును ఎప్పుడైతే చూస్తారో మాట్లాడుతుంది వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతుంది అని తోలుతో అంటారు ఏమైంది నాకు వ్యతిరేకంగా వీరు ఎందుకు సాక్ష్యం పలుకుతున్నారు కాలు ప్రతి మాట్లాడే వారికి మాట్లాడే శక్తి అల్లా ఎలా ప్రసాదించాడో ఈరోజు మాకు మాట్లాడే శక్తి అల్లా అలాగే ప్రసాదించాడు అని వారు ఆ తోలు పలుకుతాయి సూర్యాసీన్లోని ఆయతులు చదవండి అలియో మనక్తి అలా అఫ్వాహిల్ అర్జును మేము ఆ రోజు ప్రళయ దినానా వారి నోల్లపై నూళ్ళపై ముద్ర వేసేస్తాము అప్పుడు వారి చేతులు మాట్లాడుతూ ఉంటాయి వారి యొక్క కాళ్ళు సాక్ష్యం పలుకుతాయి వారు చేసిన వాటన్నిటి గురించి చెప్పుతూ ఉంటాయి మహాశైలారా అల్లా ఒకవేళ ఒకవేళ ఒకవేళ తన దాసులపై అన్యాయం చేసి నరకంలో పంపినా కానీ అతన్ని ఎవరు అడిగేవారు లేరు అంతటి శక్తిశాలి అయినా అది అతని యొక్క అన్యాయం అనబడదు కూడా ఎందుకంటే మనందరం అతని ఆధీనంలో ఉన్నాము అతని యొక్క దాసులము కానీ నీ ప్రభు తన దాసులపై ఏ రవ్వంత అన్యాయం చేసేవాడు కాదు ఆనాడు లెక్క తీసుకోబడటం ఏదైతే జరుగుతుందో అందులో అల్లా ఏ ఒక్కరిపై కూడా రవ్వంత అన్యాయం దౌర్జన్యం చేయనే చేయడు అల్లా దౌర్జన్యం చేయగలుగుతాడు అస్తఫిరుల్లా అల్లా అన్యాయం చేయగలుగుతాడు ఆయనే స్వయంగా చెబుతున్నాడు ముస్లిం షరీఫ్లోని హదీర్ ఇన్ని హర్రంతుల్సీ అన్యాయాన్ని దౌర్జన్యాన్ని నేను నాపై నిషేధించాను మరియు మీ మధ్యలో కూడా దానిని నిషేధించి ఉన్నాను మీరు కూడా పరస్పరం దౌర్జన్యం చేసుకోకండి అన్యాయాలు చేసుకోకండి లెక్క తీసుకునే విషయంలో అల్లా వద్ద ఉన్నటువంటి మరొక నియమం ఏమిటంటే ఆయనా ఒకరి పాపాల గురించి మరొకరిని పట్టుకోడు ఒకరి పాపాల భారం మరొకరిపై వేయడు ఒకరు చేసిన పాపానికి మరొకరిని శిక్షించడు అంతేకాకుండా లెక్క తీసుకునే విషయంలో మరొక నియమం అలా ఏదైతే పాటిస్తాడో దాసులు వారు చేసిన కర్మలన్ని వారికి స్వయంగా చూపిస్తాడు ఫమయ్య అమల్ మిస్కాల జర్రతిన్ ఖైరయరామయ్య అమల్ మిస్కాల జర్రతిన్యరా ఎవరైతే అనువంత పుణ్యం చేసుకున్నారో వారి కూడా దానిని చూసుకుంటారు మరెవరైతే అనువంత పాపం చేశారో వారు కూడా దానిని చూసుకుంటారు సూర్య అలి అమిరాన్లో అల్లాహతాలే తెలిపాడు యౌమ తిన్ ఆనాడు ప్రతీ ప్రాణి ప్రతి ఒక్కరూ తాను చేసుకున్న మంచి గాని చెడ్డ గాని సత్కార్యం గాని దుష్కార్యం కానీ యోమ తజీదు దానిని వారు చూస్తారు దానిని వారు పొందుతారు ప్రతీ కార్యం వారికి తెలియజేయడం జరుగుతుంది లెక్క తీసుకునే విషయంలో అల్లాహ వద్ద ఉన్నటువంటి మరొక నియమం ఏమిటంటే అల్లాహుతాహాలా సత్కార్యాల सत्फलिता रेटा का अदे दुष्कार दुष्कारिया वाट शिक्ष रव्वतंत दीनगर एनो हदीतुल वी उदीतु प्रवक्ता सल्लाह अलीवसलो एपड़े मशि ఒక సత్కార్యం చేయాలని మనసులో అనుకుంటాడో అల్లా అతనికి ఒక పుణ్యం రాస్తాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ సత్కార్యాన్ని ఆచరణ రూపంలో చేస్తాడో అల్లాహ అతనికి ఆ సత్కార్యానికి బదులుగా పది రేట్లు పది నుండి ఏడు రేట్ల వరకు పుణ్యాలు రాస్తాడు దాసుడు ఒకవేళ దుష్కార్యం గురించి మనసులో అనుకుంటే అల్లా అతనికి ఒక పాపం రాయడు ఒకవేళ అతను ఆ దుష్కార్యం చేస్తే ఒక పాపం మాత్రమే రాస్తాడు అదే ఒకవేళ అతను ఆ దుష్కార్య ఆలోచనను వదులుకుంటే అతనికి ఒక పుణ్యం రాస్తాడు ఈ హదీస్కు సాక్షాధారం చదవాలనుకుంటే కురాన్లోని ఈ ఆయతి కూడా చదవవచ్చు మంజాబిల్ హసీ ఫలహు అషరు అంశాలిహా ఎవరైతే ఒక సత్కార్యం చేస్తారో వారికి దాని పదిరేట్లకు ఎక్కువగా వారికి పుణ్యం లభిస్తుంది అలాగే లెక్క తీసుకోవడంలో ఒక నియమం ఏమిటంటే అల్లాహుతా ఒకరు చేసిన పాపానికి బదులుగా మరొకరిని శిక్షించడు ఒకరు చేసిన పాపానికి బదులుగా మరొకరిని పట్టుకోవడం జరగదు ఖురాన్లోని ఆయత చదవండి వలా తజిరు వాజిరతూ విజర ఉపాల భారం మరొకరిపై వేయడం జరగదు మరో చోట అల్లాహతాడు అల్లై సలి ప్రతి మనిషి తాను ఏమి సంపాదించాడో దాని ప్రకారమే అతనికి ప్రతిఫలం లభిస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఒకరు చేసిన పాపానికి బదులుగా మరొకరు శిక్ష పొందడం ఇలా జరగదు ఎవరైనా ఇతరులకు చెడు చేయాలని చెప్పి చెడు చెడువైపునకు ప్రేరేపిస్తే వారు ఆ చెడు చేసినందుకు ఇతని కారణంగా అతను ఆ చెడు చేశాడు గనక అతను చేసిన చెడులోని పాపభారం అతనిపై ఏమాత్రం తగ్గకుండా ఇతను చెడువైపునకు పురి కోల్పినందుకు ఇతను కూడా ఆ పాప భారాన్ని మోస్తాడు అతని యొక్క పాపభారంలో ఏమాత్రం తగ్గింపు జరగదు లెక్క జరిగే విషయాల కొన్ని వివరాలు మనం తెలుసుకుంటున్నాము అలాగే సోదరులారా చెడువైపునకు ప్రేరేపిస్తే ప్రేరేపించిన వారికి ఆ చెడు యొక్క పాపం కలుగును దాని యొక్క శిక్ష అతను పొందాలి అలాగే ఎవరైనా మంచి కార్యం వైపునకు పుణ్యకార్యం వైపునకు ఇతరులను ఆహ్వానిస్తే ఆహ్వానం మేరకు ఎవరెవరు ఎంత ఆ పుణ్యం వైపునకు వస్తారో దానిని ఆచరిస్తారో వారికి వారి ప్రకారంగా సత్ఫలితం లభిస్తుంది కానీ పుణ్యం వైపునకు ఆహ్వానించే వారికి కూడా ఆ పుణ్యం చేసినంత సత్ఫలితం వారికే లభిస్తుంది లిక్క తీసుకునే విషయంలో మరొక నియమం ఏమిటంటే అల్లాహుతాల అవిశ్వాసులకు కపట విశ్వాసులకు వంచకులకు మరెందరో పాపాలు చేసేటువంటి దుర్మార్గులకు వారు తిరస్కరించినందుకు వారికి వ్యతిరేకంగా ఎన్నో రకాల సాక్షులను వారి ముందు నిలబెట్టడం జరుగుతుంది వాటి యొక్క వివరాలు తర్వాత ఎపిసోడ్లలో ఇన్షాల్లా మనం విననున్నాము అయితే లెక్క విషయంలో మరొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆదం అలీ ఇస్లాం నుండి మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లహు అలీ వసల్లం వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో వారందరి ప్రవక్తల జాతుల్లో అందరికంటే మొట్టమొదటిసారిగా లెక్క తీసుకోవడం జరిగేది మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారి యొక్క అనుచర సంఘం వారి యొక్క లెక్క దీనికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు నహ్నుల్ ఆహిరూన్ అస్సాబికూన మనం ఇతర జాతులను చూస్తే వారికంటే చివరిలో వచ్చిన వారి కానీ ప్రళయ దినాన కంటే ముందు మనముంటాము అల్ మక్దు బై నహుం కబుల్ అల్ ఖలాయిక్ సర్వ ప్రజల్లో అందరికంటే ముందు లెక్క తీర్పు జరిగేది మన అనుచర సంఘం యొక్క లెక్క తీర్పు ఇది కూడా మన ప్రవర్తన సల్సల్లంపై మరియు మనపై అల్లా యొక్క గొప్ప కరుణ దీనిని మనం గ్రహించాలి ఈ హదీ సహి బుఖారి మరియు సహి ముస్లింలో ఉంది మరియు ముసనద్ అహ్మద్ ఇంకా ఇబినే మాజాలో ఉంది ఇబినే అబ్బా సరదో తలను ప్రవక్త సల్లల్లాహు అలైవలం తెలిపినట్లుగా చెప్పారు ఆఖిరుల్ ఉమమ్మ హాసబ్ ఇతర అనుచర సంఘాల్లో మనం అందరికంటే చివరి వారిమి ఓ అవ్వలు మయుహాస కానీ లెక్క జరిగే ప్రకారంగా అవ్వలు మొట్టమొదటి వాళ్ళం మన నుండే లెక్క మొదలవుతుంది మన లెక్క అయిన తర్వాతనే ఇతర జాతుల లెక్క జరుగుతుంది మరి సోదరులారా సోదరి మనులారా లెక్క జరిగే ఆ ప్రళయ దినానా మొట్టమొదటి లెక్క దేని గురించి జరుగునో ఎప్పుడైనా మనం గమనించామా హదీల్లో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఆ విషయం కూడా చాలా స్పష్టంగా మనకు తెలియజేశారు ఎందుకు అలాంటి సత్కార్యాలు చేయడంలో మనం వెనుక ఉండకూడదు అని ప్రళయ దినాన లెక్క తీసుకోబడే రోజు మనం అక్కడ మోక్షం పొందాలి ఆ లెక్కలో పాస్ అవ్వాలి అని ఇబిన మాజాలోని సహీ హిహియల్ ప్రళయినాన ఆరాధనల్లో అందరికంటే ముందు నమాజ్ యొక్క లెక్క తీసుకోబడును ఫలుహత్ సొలుహ సమలి నమాజ్ సరిగ్గా ఉంటే అందులో అతడు పాస్ అయ్యాడంటే ఇతర వేరే కర్మలు కూడా సరి అయినట్లు వన్ ఫసదత్ ఫసద అమలిహి అతను లో ఫెయిల్ అయ్యాడంటే ఇతర విషయాల్లో కూడా ఫెయిల్ అయినట్లే అందు గురించి మహాశివులారా ఇకనైనా నమాజ్ విషయంలో మనం శ్రద్ధ వహించాలి ప్రత్యేకంగా పురుషులు సామూహికంగా మస్జిద్లో నమాజ్ చేయాలి प्रत्येक फजर नमाज बद्धक वहिस्नामो रात्रि पड़क आलस्यजर नमाज वद मन ड्यूटी वे समय में चदव ले कल चवे ये तपूलते चेस्ट वाटल को तरी सारीगे नमाज गुरी नमाज पास्क मन చాలా నష్టపోతాము ఫెయిల్ అయిన వాళ్ళల్లో లెక్కించబడుతుంది అందుగురించి నమాజ్ పట్ల శ్రద్ధ వహించండి ఇంకా మహాశివులారా తీర్పుల్లో మొట్టమొదటి తీర్పు సహీ బుఖారి సహీ ముస్లింలోని హీస్ అవ్వలు ప్రళయ దినానా ప్రజలందరి మధ్యలో మొట్టమొదటి తీర్పు రక్తాల గురించి జరుగును ఎవరు ఎవరిని అన్యాయంగా హత్య చేశారు ఎవరు ఎవరిని హత్య చేయడానికి ప్లాన్లు వేశాడు ఎవరు ఎవరిని హత్య చేయడానికి సహాయపడ్డాడు ఈ విధంగా ఇస్లాంలో ఆరాధనల్లో మొట్టమొదటి విషయం నమాజ్ అయితే సామాజిక వ్యవహారాల్లో సామాజిక విషయాల్లో రక్తానికి చాలా గొప్ప విలువ ఉన్నది మహాశయులారా ఇకనైనా గమనించండి పై బురద చల్లకండి ఇస్లాంపై అజ్ఞానంతో వేరే రకంగా దాన్ని చిత్రీకరించకండి ప్రాణాలకు ఎంత విలువనిస్తుంది అన్యాయంగా అకారణంగా దౌర్జన్యంగా ఎవరైతే ఎవరిని हतमारस्ो वारी स्वर्गम को लभ स्वर्गम यास नलभ संवर प्रयाण गल दूरमी आघ्राणी का अला वारी आसन लभनी स्पष्टपरचि अच्छे प्रलयदिना रक्ताल ग मोटमोद तीर् जरून अंदगे इलाम एवरना अन्यायंग प्राणिनी चंपाव मा मट्टी कल्लू हेच्ची गे आ रोजुना दा की संबंधी विवरा मनमेवल कार्यक्रम में विनाम तुम्हारे अगे रोजुर राक मुंदे मन इकड़े दाने ग సిద్ధపడాలి హజరత్ ఉమర్ అది అల్లాహు తన వారు చెప్పిన ఈ మాటను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి హాసిబు అన్ఫుసకు అబులఅన్ తుహాసూ ప్రళయ దినాన అక్కడ మీ లెక్క జరిగేకి ముందు మీరు ఇక్కడే మీ లెక్క తీసుకుంటూ ఉండండి మీకు అక్కడ సులభతరం కలుగుతుంది అల్లా మనందరికీ ప్రతిరోజు మనం చేస్తున్న ప్రతీ కార్యం గురించి లెక్క తీసుకుంటూ ఆ లెక్క రోజు గురించి సిద్ధపడే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక వాహిరు దవాన్ అహమ్మదల్లాహి రబుల్మీన్ అసలాం అయికం వరహ్మల వరకత